శ్రీగురుభ్యో నమ హరి ఓం శృతిస్మృతి పురాణామాలయ కరుణాయం మహాభగవత్ లోకశంకరం ఓ సహనా సహనౌర్హునస్ సహ దీవ్యంకరవైస్వినా ప్రభీతమస్సు మాతృద్విషాప శాంతిశాశాంతి అదృష్టోదృష్టాశ్రుత అమతోమ అవిజ్ఞాతో విజ్ఞాత భాష్యకాలు అదృష్ట నృష్ట నీభూత దర్శనస్ నాకప్పటికీ ఆ వాక్యం చూస్తే ఆశ్చర్యం వినిపిస్తుంది ఆయన ఏమంటున్నారంటే ఎవరికీ కూడా ఆ పరమాత్మ వచ్చి కంటి ముందు నిలబడి ఇదిగోది పరమాత్మ అనేది ఎప్పుడూ ఎక్కడా అలాగ లేదు నా దృష్ట నా ఎవరికి కూడా వచ్చి ఎదురకుండా నిలబడి పరమాత్మంతో కనపడేదేమీ లేదు అలాంటిదేమీ లేదు అంటే పురాణానికి ఎంత విపరీతం వైపు చూడండి మేడం స్వయంతో చక్షుషి సన్నిహితరూప్రష్ట ఎందుకంటే ఎదురుకుండా వచ్చి కనపడేది పరమాత్మ నడు ఆ ప్రసక్తి లేదు ఎందుకంటే పరమాత్మ స్వయముగా లోపల కంటియందులు ఉన్నాడు కంటియందులు సజ్జ వస్తుందా మధ్యలో బ్రేక్ అవుతుందా ఓకే కంటియందు ఉన్నాడు స్వయముగా సన్నిహితుడై ఉన్నాడు కంటియందు సన్నిహితుడై ఉన్నాడు సన్నిహితుడు అంటే వాళ్ళ దగ్గరగా సన్నిధి సన్నిధి సన్నిహిత ఆ ధీకి హా వస్తుంది ధాకి హా వస్తుంది సన్నిధి సన్నిహిత ఉపాధి ఉపహిత ధాహ ఓకే కాబట్టి సన్నిధి సన్నిధి ఉండడు ఇప్పుడు యజ్ఞేశ్వర స్వామి సన్నిధి అంటారు ఆ విధంగా పరమేశ్వరుడు పరమాత్మ సన్నిధి ఎక్కడ కంట్లో ఉంది అందులోపల సన్నిధి ఉన్నాడు పైగా ద్రష్ట అంటే దృశ్య స్వరూప అంటే చూపు చూచుబాడు అని కాదు చూపు అంటే చూపుకి చూచువారి నుంచి తగ్గది చూపు ఇజ్ ఫంక్షన్స్ చూచుబాడు ఇజ పెర్సన్ సో అసలు మనం ఒకటి ఆలోచించాలి మన ఆధ్యాత్మంలో పాంక్షన్స్ ఉన్నాయా కర్సన్ కూడా ఉన్నాయా మరి ఆలోచించుకోవాలని ఫంక్షన్ లర్సెస్ పెర్షన్ ఫంక్షన్ ఎవరు కాదంటలేదు తెలివి ఉన్నది తెలుగు వాడు కల్పించలే చూపు ఉన్నది చూతువాడు కల్పటం సో అలాగా చూచేవాడు అంటే జీవ జీవ రూపంగా చూచేవాడు కల్పితాడు ఎప్పుడైతే యాజ్ ఎ పర్సన్ జీవుడు కల్పితమో యాజ్ అర్సన్ ఈశ్వరుడు కూడా కల్పితం అవుతాడు ఏంటంటే జీవులు కర్సన్ అయినప్పుడే ఈశ్వరుడు ఇంకో కర్సన్ అవుతాడు యూ మూమెంట్ యూ క్రియేట్ అర్సన్ యూ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ ఎ డ్యూరిషన్ మీరు పెరిసమ్ ఎప్పుడైతే ఉన్నారో మీకు డివిజన్ వచ్చేస్తుంది అంటేనే పెర్సన్ అని అనొద్దు లెట్ లెట్ బి అబ్జర్వేషన్ దట్ ఈస్ బ్రిసిస్ట్ వన్ వివాహ విథౌట్ బీయింగ్ అండ్ అబ్జర్వర్ మీరు అబ్జర్వర్ వద్దు అబ్జర్వేషన్ ఉండాలి సాక్షిగానే ఉండాలి తప్ప ఐడెంటిఫికేషను పెర్సము వద్దు చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి ఇక్కడ భ్రష్ట అంటే పెరసంగా తీసుకోవద్దు కృషిపోదు అని మాత్రమే మీరు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి లోపల ఉండే ఒక ఫంక్షన్ ఈశ్వరు గురు పరమాత్మ అంటే ఒక ఫంక్షన్ అంటే ఎవరైపోయింది పెద్ద కండిషను వచ్చేసింది చాలా చిన్నప్పటి నుంచి వచ్చేసింది కండిషన్ అయితే మేము పెద్దల దగ్గర పాఠం పెద్ద రోజుల్లో అటు కర్సం కింద ఈ కర్సం కింద కూడా రుణు వస్తూ అలాగే ఉపనిషత్తులో మీ అధ్యయనం మొదలుపెట్టినప్పుడు దిస్ కర్సన్ ఐడియా ఈజ్ నాట్ దార్శనిక్ దానికి దర్శనం నుంచి వచ్చింది కాదు ఇది పురాణం నుంచి వచ్చింది దార్శనిక దృష్టి లేదు పురాణం దృష్టి లేదు కాబట్టి ఇప్పుడు స్వర్గము దగ్గర కూడా స్వర్గము అవుతారు పురాణ దృష్టి వేరు దార్శనిక దృష్టి వేరు పురాణ దృష్టి ఏమిటి ఎక్కడో ఇప్పుడు తోడుకు వెళ్తే అక్కడ ఉంటుంది స్వర్గం అది పురాణ దృష్టి దార్శనిక దృష్టి యొక్క చూసిన స్వర్గం ఉన్నది దేశము కాదు దేశ విశేషము కాదు ఇప్పుడు దేశము కాదు స్వర్గం ఉన్నది ఒక విశిష్టమైన అంతఃకరణము యొక్క అవస్థ అంతఃకరణమునందు ఒక విశిష్టమైన అవస్థకి స్వర్గమోని పెరం అని అలా కుమార్లు పుట్టి తంత్రవాతికల్లో కూడా ఆ విధంగా చెప్తాడు అంటే ఒక దేశంలో చెప్పడం ఎన్న దుఃఖైన సంభిణం ఏదైతే దుఃఖముతో కలిసి కలితీ లేకుండా ఉంటుందో తదు స్వపదాస్పదం దానికి స్వర్గము అనే పేరు వచ్చినది దుఃఖంతో కల్తీ లేని నిరంతరమైన అంటే బ్రేక్స్ ఏమీ లేకుండా ఉండే అనుభవానికి వచ్చేటువంటి ఒక అర్థక్కరణ విశేషములకు స్వర్గము పేరు అని కుమారులు భక్తులు చెప్తారు స్వర్గం అనేది ఒక పూరు ఒక ప్లేస్ అది దృష్టి అలా అంటే ఒక్క మాట ఏదంటే ఇప్పుడు ఇక్కడ అది దర్శనము చచ్చిపోయిన తర్వాత ఇంకో దేహాన్ని స్వీకరించి అక్కడికి వెళ్తే అక్కడ స్వర్గం అవుతుంది అని కూడా కాబట్టి ఎంత తేడా ఉంటుందంటే కాబట్టి దార్శనిక దృష్టిలో పెరిశ్రమ ఉండడు చైతన్యం ఉంటుంది తప్ప ఆ చైతన్యము పరిచ్ఛేదం చేసి ఐడెంటిఫై అయ్యేటువంటి పెరిశ్రమ ఉండడు నేను చైతన్యాన్ని చేసి ఐడెంటిఫై అయ్యాలనుకోండి నేను జీవికుంటాను అని అయితే ఇమీడియట్ గా ఆ చైతన్యంలోనే పెద్దది తీసుకుని అది దేవుడి కింద ఈశ్వరుడుగా మళ్ళీ డివిజన్ వస్తుంది వీడు అల్పజ్ఞుడు ఈశ్వరుడు సర్వజ్ఞులు అని ఈ సెక్షన్లో ప్రధానమైన నియమాలు చర్చ ఏమంటే దేవుణ్ణం పెద్ద దేవుడు ఫంక్షన్ ఫంక్షన్ ఉంది దేవుడి యొక్క ఫంక్షన్స్ ఆ చైతన్యం యొక్క ఫంక్షన్స్ ఆ చైతన్యం నుంచే ప్రాణశక్తి పూతుంది ఆ చైతన్యం నుండియే విజ్ఞాన శక్తి పోయింది కాబట్టి ఫంక్షన్స్ ఉన్నాయి చూపు అది కానికి గలదు మనలము గలదు బోధ గలదు నడక కలదు తలుపు గలదు ఇవన్నీ ఫంక్షన్స్ ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి కానీ ఎర్సన్ ఇచ్చినట్టే అది ఎప్పుడైతే యూ ఆర్ నాట్ ఏ పర్సన్ దాని ఈశ్వర ఇస్ నాట్ దేన్ వట్ ఇస్ ఇట్ దివైస్ ద జీవ ఆక్రమేశ్వర దేట్ ఇో లివ్ లైన్ లేకుండా ఇప్పుడు అదే అన్వయము అనంత రియాలిటీ కసి చచ్చి ఎవరికైనా పరమాత్మ చెవిని పడ్డా అంటే పరమాత్మ నడిచి వెళ్తుంటే నాకు చెవులు చెవులు చప్పుడు అన్నది ఎవరా ఉందా అయితే పరమాత్మ గట్టిగా దగ్గర తుమ్మడం ఒకే కడ చేస్తే నేను విన్నాను నేను ఎవరా లేకపోతే పరమాత్మ ఏదో ఒక చప్పుడు చేస్తే నాకు ఆ చప్పులు నిలబడింది అలాంటి ఈ మాట కూడా చేశారు నేను కొంచెం స్వామిజీ భూమి అనాహత కూడా చెప్పారు చప్పులు వస్తున్నాయంటే దేవుని చప్పుళ్ళు కావాలి మీరు గ్యాస్ స్లో ఇంట్లో చేసిన వెళ్ళడం అవసరము దేవుని చప్పుళ్ళని మీరు అలాంటి పేరు అవి పెట్టద్దు దేవుడు ఏం చప్పుడు ఆయన చెవిలో కొనిదేవి లేదు అని చెప్పగల కష్టత్ర గోచరత్వం అనాపన్న చెవులో చెంది చెవిలో అంతర్యాలు ఎవ్వనికైనా చెవికి శబ్దరూపముగా దొరతాడు స్వయంతో అలుప్త శ్రవణ శక్తి సర్వశ్రోత్రు సన్నిహిత ఆ పరమాత్మ యొక్క సన్నిధి ఉన్నది సన్నిహిత సన్నిధి ఎక్కడ సన్నిధి చెవి వినికిడి రూపంగా ఉన్నది అన్ని ప్రాణులలోనూ ఉన్నది తర్వాత ఆ వినికిడి మీకు మీకు అశ్వత పరమాత్మ శోత ఎక్కడికి వెళ్ళిపో అక్కడే సన్నిధి ఉంటుంది ఆ ఇన్స్ట్రుమెంట్ చేయకోవచ్చు ఇన్స్ట్రుమెంట్ చెయ్యిపోవచ్చు నాకు ఫోక్ ఇన్ఫెక్షన్ వచ్చి నేను ఆ ఇన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి ఆయన క్యూరింగ్ పోక్ పెట్టి చెయ్యి పెట్టాను నేను నాకు కన్ఫర్మ్ చేద్దాను మీకు ఆ క్యూరింగ్ ఫోక్ సంగతి ఎవరు చెప్పండి క్యూరింగ్ పోర్క్ నేను ఎగున్నాను ల్యాబోరేటరీస్లో అంటారు పెట్టాడు ఎలా వెళ్ళబడి అవుతుందంటాను ఇది మామూలుగా ఇది పెట్టాయి ఇప్పుడు అలా కొంచెం బాగా విలుబడుతోంది నీకు చెవిలో ఇన్ఫెక్షన్ ఉంది అంటే అప్పుడు అన్నాడు కాంతం నుంచి ముప్పులోకి ముప్పులోంచి చెవిలోకి ఉంటుందని ఇన్ఫెక్షన్ అవన్నీ కలిసే ఉంటాయి అంటే ఇప్పుడు పరమాత్మ చెవిలో ఉన్నాడా లేడా అన్నాడు పరమాత్మ ఉన్నాడు కానీ సరిగ్గా ఇల్లు అంటే ఇన్స్ట్రుమెంట్ లోపం పరమాత్మ లేకపోవడం ఉండడం లేదు శివుడు వచ్చిన వాడికి పరమాత్మ అక్కడే ఉంటాడు ఇన్స్ట్రుమెంట్ చేయలేదు ఇప్పుడు వ్యాలీ మీరు స్వీట్ చేస్తాను తిరగదు ఆ వ్యాలీ గురించి నేను తిరగదు అంటే అర్థం అక్కడ అనంత హిందీ లేదు కాదు ఇన్స్ట్రుమెంట్ బాగున్నాయి అదే సో స్వయంతో అరుక్త శ్రవణ శక్తి అని శక్తి ఒక విని వినే శక్తి విటా అన్నది ఒక శక్తి అది ఎప్పుడు లోపించేది కాదు ఎప్పుడు ఉంటుంది అది మనిషి పోయేటనుకోండి శ్రవణ శక్తి పోలేదు ఎక్కడికే శ్రవణ ఇంద్రియం పోయిందంటే అలా ఇప్పుడు బల్బు ఫ్రూజ్ అయిందనుకోండి బల్బు ఫ్రూజ్ అయితే పోయింది ఏమిటి బల్బా ఎలక్ట్రిసిటీ బల్బే అలా అది అన్ని చెవులు ఎందుకు కూడా సన్ని చెయ్యింది అంచేతనే ఇప్పుడు పిల్లవాడు ఇలా ఆడుతూ ఉంటాడు మీరు గమనించుంటారు పిల్లవాడు అలా పెరిగితే ఆకాశ ఎవరు చూస్తాడు ఇటు పిలుస్తూ ఉంటారు పేరు పెట్టి చూస్తాడు ఇలా ఇలా ఆడతో సైకిల్ దొరుకుతూ ఉన్నట్టు ఆడుతూ ఉంటాడు ఆవిత ఉండి పేరు అమ్మగారు పేరు పిలవగానే అలాగే అంటే సన్నిధి ఉందంటారా లేదంటారు అది మనం అనుకుంటాము ఈ పిల్లాడికి చూశాడు అనుకోండి ఆ పిల్లాడి ఆ పరమాత్మ సన్నిధి కాద ఒకప్పుడు ఎవరుందో చూసినా వాడు చోట అలాగే అదేసి ఉంటాడు అప్పుడు తల్లిదండ్రులు ఈ హిందర్లో రాయి పడుతుంది వీళ్ళు చోట లేదా అప్పుడు పరమాత్మ ఉంటాడు ఇండియా ఎవరో ఏదో గడబడ ఉంది అని అర్థం కాబట్టి పరమాత్మ యొక్క వినిపిడి శక్తి ఎప్పుడూ లోపించదు ఓనీస్ అంటే ఒకప్పుడు బాగుంటుంది ఒకప్పుడు బాగుంటుంది తరే విధముగా ఆ మత మనస్థనికృపతన్న అక్కడ మనస్సు ఉండే మనస్సులో సంకల్పాలు అవుతాయి సంకల్పంలో విషయం ఉంటుంది సంకల్పంలో విషయం ఉండడం అంటే అర్థం ఏంటో తెలిసిన నేను మంచి నీరు నీరు అనుకున్నాను అంటే ఇప్పుడు సంకల్పంలో నీరు విషయము మీకేసి చూశాను సంకల్పంలో మీరు విషయము పుస్తకంలో ఉన్న వాక్యాన్ని చదివాడు సంకల్పంలో వాక్యము విషయము అలా అదే రకంగా సంకల్పంలో పరమాత్మ విషయము అవుతాడా అవ్వదు ఎవరికీ ఎప్పుడు పరమాత్మ సంకల్పంలో విషయము అవ్వదు కాదు నేను అయ్యేదంటే అది పరమాత్మ కాదు అది సంకల్పం యొక్క కల్పన అంటే నేను రాత్రి కళలో నాకు దేవుడు కనపడ్డాడు అంటే దేవుడు కాలేదు అలా అప్పుడప్పుడు అలా కనపడుతూ ఉంటుంది నిన్న కనపడ్డవే కాదు మళ్ళీ ఇంకోసారి కూడా కనపడినా నేను ఆశ్చర్యపడక్కర్లేదు ఏది కనపడుతుందో అది దేవుడు ఒక గురువు గారి దగ్గర శిష్యుడు ఇవ్వడు ఆ గురువు గారు మంత్రోపదేశం శిష్యుడు అన్నాడు నేను గుహలో కూర్చుని మంత్రాన్ని నేను గెప్పించుకుంటాను అని చెప్పాడు సరే గురువు సరే అని వెళ్ళి గుహలో కూర్చుని గప్పించుకున్నాడు నాలుగు వచ్చాడు గురువు గారు నిన్న రాత్రి నాకు దేవుడు కనపడతాడు దేవుడు ఎలా చెప్తాడంటే ఒక ఫ్లాష్ లాగా వచ్చింది అలాగే ఒక సౌండ్ కూడా వినబడింది గృహలోపల అది దేవుడే ఎందుకంటే ఇంకక్కడ ఫ్లాష్లు కానీ సౌండ్లు కానీ మరేమీ లేవు నేను ఒక్కడే ఉన్నాను జపం చేసేస్తున్నాను కాబట్టి దేవుడు ఫ్లాష్ లాగా సౌండ్ కూడా వినబడింది నాకు అదే దేవుడు అని చెప్పాడు అంటే గురువు గారు చెప్పారు అలా ఇప్పుడే కాదు ఇంకా కూడా అవుతుంది అది దేవుడు కాదు చూడబడి జపం చేసుకోమని చెప్పాడు దేవుడు దృష్టస్కల్పటి ఎవరు ఎవరైనా కూడా దేనిని సంకల్పిస్తారు ఇంతకుముందు చూచిన దాన్ని సంకల్పిస్తారు విన్నదాని సంకల్పిస్తారు పరమాత్మ చూడబడేవారు కాదు వినబడేవాడు కాదు కాబట్టి సంకల్పకు విషయమే ఎన్నికీ కావలేదు నిజతమే మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే పరమాత్మ ఎలా ప్రశ్న ఉంటుంది కదా పరమాత్మను చూడాలి అనే కండిషనింగ్ని తోచుకూర్చాలి పరమాత్మని వినాలి అనే కండిషనింగ్ తోచుకూర్చాలి పరమాత్మని భావన చేయాలి అనే కండిషనింగ్ తోచుకూర్చాలి అన్ని కండిషనింగ్స్ తోచుకూర్చేస్తే ఇంకా ఏ కండిషనింగు అప్పుడు ఏ స్పేస్ అంటే విశాలమైన హద్దులు లేని ఏ అదే పరమాత్మ ఆ విధంగా పరమాత్మను తెలుసుకోవడం అంటూ ఏమి ఉండదు పరమాత్మ స్వరూపుడుగా ఉంటాయే దాన్నే తత్వవశీ అని అన్నారు అదృష్టత్వా అశ్రతత్వాదేవా మత పరమాత్మ ఎప్పుడు చూడబడ్డవాడు కాదు వినబడ్డవాడు కాదు కాబట్టి మనస్సంకల్పములకు విషయము కూడా కాదు ఆ మీకు మాట చెప్పుంటారా మతంలో దేవుడు ఉండడు దేవుడు అమతుడు మతంలో దేవుడు ఉండడు మతం అంటే ఏంటి మీరు సంకల్పించిన దాన్ని మతం అంటారు మళ్ళు తన యొక్క కేనోపనిషత్తులో ఏం చెప్పారు ఎస్యా మతం సస్య మతం మతం ఎస్య నవేద మీరు మతంలో ఉన్నంత వరకు మీకు పరమాత్మ తెలియబడలేరు లేదు అమతమైనప్పుడే పరమాత్మ మీరు చెయ్యబడతాను అంచేతనే నేను ఫలానా మతం అనే ఐడెంటిఫికేషన్ వల్ల పరమాత్మ తెలియబడదు మహర్షులు ఒక మతము వరకు చెయ్యని వాడుతారు వారు అమత వసూధి అసలు ఒక మతం ఐడెంటిఫికేషన్ ఏడెనిమిది శతాబ్దాలకి ముందు ఉండేది కాదు ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతున్నాడు శ్రీకృష్ణుడికి నేను బలానా మతానికి చెందినవాడను అనే ఐడెంటిఫికేషన్ లేదు అర్జునునకు నేను బలానా మతానికి చెందినవాడను అనే ఐడెంటిఫికేషన్ లేదు ఇద్దరు పరమాత్మ గురించి మాట్లాడతారు శ్రీకృష్ణుడు పరమాత్మ గురించి మాట్లాడతాడు అర్జునుడు గురించాడు ప్రశ్నలు వేస్తాడు అంతా బాగుంది మతం ఐడెంటిఫికేషన్ ఏడెనిమిది శతాబ్దాల వరకు ఉండేది కాదు తర్వాత వచ్చినది రిలీజియస్ ఐడెంటిటీ ఈజ్ నాట్ ఒరిజినల్ ఇట్స్ కేవల్ లేటర్ ఓ మహాత్ములు అన్నారు అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతనుపదేశించిన సందర్భంలో భారతీయ సమాజంలో హిందువులు క్రిస్టియన్లు ముస్లిమ్స్ అనేటువంటి వివిధ మతములు లేవు శైవులు శాక్తీయులు వైష్ణవులు అనే మతములు కూడా లేవు అది ఆ ఉపదేశం మనోజ్ఞత యొక్క ఉపదేశం అటువంటిది మతములకు అతీతమైంది పరమాత్మ మతంలో ఉండడు మతాన్ని దాటి ఉంటాడు ఓకే ఆ మత మతి నుండి పుట్టినది మతం కరెక్ట్ మతి మత అలు మన శక్తిత్వా సర్వ మనస్సు సన్నిహిత మంతా ఇప్పుడు మనస్సు యొక్క సన్నిధిలో ఉంటాడు చేత తెలియబడేవాడు కాదు కానీ మనస్సు ఉన్న చోట ఉండి ఆ మనస్సుకి వెలుగు ఇస్తూ ఇలా పట్టుకుని కాఫీ గిన్నె ఇలా పట్టుకుని పైకి చేస్తారు కదా ఇలా పట్టుకుంటారు కదా ఇలా చేస్తారు దీన్ని టాంక్స్ అంటారు టాంక్స్ తోటి దీన్ని ఇలా పట్టుకుంటాం ఈ టాన్స్ తోటి చేతిని పట్టుకోగలరా చేతిని పట్టుకోగల అన్నీ పట్టుకోవచ్చు పెద్దదైతే కొంచెం పెద్ద టాన్స్ పెట్టుకోవాలి చిన్నదైతే చిన్న టాక్స్ ఏదైనా పట్టుకోవచ్చు కానీ చేతిని పట్టు పట్టుకోవాలి అలాగే కన్నుతో పరమాత్మని చూడలేదు కన్ను వెనక్కలు ఉంటాడు పరమాత్మ శివితో పరమాత్మను వినలేదు మనస్సుతో పరమాత్మను సంకల్పించలేదు అంతనిగా మీ తవిజ్ఞాత నిశ్చయ గోచరతా అనాపరిణ రూపాధివత్ సుఖాధివత్వా ఇంకా బుద్ధికి తెలియకండి బుద్ధ ఏం చేస్తుందంటే ఇది సుఖము ఇది దుఃఖము అని నిశ్చయిస్తుంది ఇది ఫలాన రూపము ఇది ఘట రూపము ఇది పటరూపము అని నిశ్చయిస్తున్నాడు పరమాత్మకి ఆ విధమైనటువంటి సుఖ దుఃఖాన్ని లక్షణములు లేవు సుఖము సత్వగుణ ధర్మము దుఃఖము రుజవ గుణ పరమాత్మ నిర్జువుడు తర్వాత పరమాత్మకి రూపం లేదు కాబట్టి బుద్ధితోటి పరమాత్మను నిశ్చయించుట అనేది సంతవము కాదు మనస్సు మనస్సు తర్వాత బుద్ధి మనస్సు సమీపం సర్వ మనస్సు సన్నిహితత్వాచ అందరి మనస్సుల్లో ఒకే పరమాత్మ ఉంది మీ మనస్సులో నా మనస్సులో సన్నిధి మనం ఇప్పుడు కన్ను సన్నిధి పరమాత్మ ఉన్నట్టుగానే చెవికి సన్నిధి పరమాత్మ ఉన్నట్టుగా మనస్సు కూడా సన్నిధి పరమాత్మయే ఉన్నాడు అలాగే బుద్ధి ఎందు కూడా పరమాత్మయే ఉన్నాడు కానీ బుద్ధి చేతను నిశ్చయింపబడేవాడు పరమాత్మ కాబోదు ఇప్పుడు అంతర్యాన్ని మననము చేయుట సంభవము కాదు ఎందుకంటే మననము అనేది ఇలాంటిది ఏదైనా మీరు మననం చేయగలుగుతారు కానీ ఆ మనస్సుకి మనన శక్తినిచ్చే అంతర్యామిని మననం చేయట సంభవము కాదు అలాగే బుద్ధి కూడా బుద్ధితో రూపమును తెలుసుకోవచ్చు సుఖ దుఃఖాది మనోవృత్తులను తెలుసుకోవచ్చు ఆ విధంగా బుద్ధితో పరమాత్మను తెలుసుకోగలుగుతారా తెలుసుకోలేదు పరమాత్మలో ఇలా బుద్ధితో తెలియట సంభవము కాదు కొంతమంది అంటారు మేము ఆ బుద్ధిశక్తిని వినియోగించి పరమాత్మను తెలుసుకున్నాము అని వాళ్ళు తెలుసుకున్నది పరమాత్మ కాదు వాళ్ళు పరమాత్మని భ్రమ పడుతున్నారంటే తెలుసుకున్నది మాత్రం పరమాత్మ కాదు స్వయంతో అలుప్త విజ్ఞాన శక్తిత్వాత్ విజ్ఞాత పరమాత్మ బుద్ధికే తెలియబడ్డదు కానీ బుద్ధి యొక్క సన్నిధిలో ఉంది ఆ బుద్ధిని ప్రకాశింపజేస్తూ ఉంటాడు కాబట్టి సకల ప్రాణుల యుద్దు ఒకరికి బుద్ధి ఉండదు కానీ ఆ సన్నిధిలో పరమాత్మ యొక్క స్వరూపం ఉంటుంది బుద్ధి తనకు పనిచేస్తే ఆ సన్నిధి విజ్ఞాన శక్తి ప్రకటమవుతుంది పరమాత్మ లోపించడు పరమాత్మ ఎప్పుడూ ఉంటాడు అంతర్యామి ఎప్పుడూ ఉంటాడు చూడని తెలుగులో ఏముందో కానీ అంతర్యామి యొక్క విజ్ఞాన శక్తి అన్నిటికీ లోపించదు అంతర్యామి బుద్ధి సాక్షి రూపుడై విరాజిస్తున్నాడుగా ఉన్న విజ్ఞాత అనబరును అంతర్యామికి విజ్ఞాత అని ఎందుకంటే బుద్ధిని సాక్షి రూపంగా ఉండి ప్రకాశింపజేస్తూ ఉంటాడు సాక్షి అంటే బుద్ధి ఇది బుద్ధి అని బుద్ధిని దర్శించటము బుద్ధి కంటే ఒక బుద్ధి నుంచి వీడి బుద్ధిని దర్శించుట బుద్ధిని ప్రకాశింపజేయుట నాట్ ఓన్లీ విట్నెసింగ్ బట్ ఇల్యూమినేటింగ్ ది పవర్ ఆఫ్ విట్నెసింగ్ అండ్ ఇల్యూమినేటింగ్ కలిపి సాక్షి అనగోలు సాక్షి అంటే కేవలము చూడమే అలాగ పరికర చూడమే కాదు ఉండక మాత్రమే కాదు సంకుట ద్వారా మీరు ప్రకాశింపజేస్తున్నారు మీరు చూస్తేనే అది ఉంటుంది మీరు చూడకపోతే అది ఉండనే ఉండదు మీరు చూడలేదనుకోండి అది ఉండదు మీరు నిద్రపోతున్నారు వర్షం పడింది వర్షం ఉందా లేదు కాదు మీరు నిద్రలేచాక ఉంది ఎప్పుడు ఉంది నిద్రలేచాక మీరు చూసి తెలుసుకున్న తర్వాత మీరు చూసి తెలుసుకోవాలి అంతవరకు ఏది ఉండదు మీరు చూసి తెలియనంత వరకు ఉండదు ఈ చావుపోతులు పేకాఫ్రాయలు వీళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి ఇంట్లో కష్టాలు తెలియవు వాళ్ళకి కష్టాలు ఉండవు ఎందుకని వాళ్ళు తెలుసుకోరు కాబట్టి తెలుసుకుంటేనే కదా ఉండేది ఏదో అదొక రకం న్యూతో స్థిష్టా అని మంత్రం దాని అవతారిక త్రం పృథివీ నేదర్వాణి భూతాని విదూ ఇది అన్యే నియంతం విజ్ఞాత అన్యోన్యంతా అంతర్యామి ఇది ప్రాప్తం నేను చాలాసార్లు చెప్పాను శంకర భగవత్పాదులు పూర్వపక్షాలన్నీ పోగేసుకుని ద్వైత సిద్ధాంతాన్ని వీళ్ళు తయారు చేసుకున్నారు ద్వైతులకి అంతర్యామి బ్రాహ్మణం చాలా బలం వాళ్ళు దాన్ని బలంగా తీసుకుంటారు వాళ్ళు ఏమంటారంటే మీరు అంతర్యామి బ్రాహ్మణం తీసుకోండి పరమాత్మ పుసిని కానీ పురుషుడు పరమాత్మను ఎదుగదు పరమాత్మ అగ్ని ఎన్నున్నాడు అగ్ని పరమాత్మను ఎదుగదు పరమాత్మ ఇంద్రుడు ఎన్నున్నాడు ఇంద్రుడు పరమాత్మను ఎదుగదు పరమాత్మ సర్వభూతమున ఎందు ఉన్నాడు సర్వభూతములు పరమాత్మను ఎదుగదు శ్రీనిపతి పరమాత్మ వేరు ఇంద్రుడు వేరు అగ్ని వేరు సర్వభూతములు వేరు ఎంత తెలిసిందిగా అది వాళ్ళ సిద్ధాంతం అది ఇక్కడ పోవపక్షండి నేను బస్సులో వెళ్తున్నాను రాజమండ్రి నుంచి కాకినాడ బస్సులో వెళ్తున్నా ఆ రోజుల్లో తిరిగివాడిని బస్సులో తిరిగివాడిని అన్ని తిరిగా రెండేట్ల పండి మీరు కూడా తిరిగాను నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు ఆయన ఎవరండి మీరు నేను అవసరం లేండి ఎవరో ఎదో సాధి కాదు మీరు ఎవరారా నన్నసోస్ గారు కుమారుడుగా అవును అవును మీరు అద్వైతి కదా అవును అద్వైతి అని ఆయన ద్వైతి ఆయన నన్ను కార్నర్ చేసి అందరూ ఇటు పక్కనే గుర్తున్నారు నా పక్కన ఆయన కూర్చున్నాడుగా నేను లేవాలంటే ఆయన అడ్డు కట్టుకుంటే కానీ లేవాలైన నన్ను కార్నర్ చేసి ఏదో అవును చూడబోయారు అలా నా మీరు చూసారా అన్నారు నేను చూడక్కర్లేదు నాకు తెలుస్తుంది దాని సంగతి అని నన్ను కారణం నేను చెప్పేటువంటి మీరు నన్ను కార్ణం చేసే ప్రయత్నం చేయట్ మీకు నేను ఒక సిద్ధాంతం వచ్చినని చెప్తా మీ ద్వైత శాస్త్రం అంతా కూడా మీరు కొత్తగా చెప్పింది ఏమీ లేదు అదంతా కూడా అంతర్జాతీయ బ్రాహ్మణంతో సహా అదంతా కూడా మా శంకర భాషలో పూర్వపక్ష రూపంగా ఉన్నాయి కాబట్టి నేను మీ ద్వైత శాస్త్రం దొరవక్కర్లా మీ ద్వైత పుస్తకాన్ని నేను దొరవక్కర్లా నేను ఆల్రెడీ చదివేశాను ఎందుకంటే మాకు పూర్వపక్షాలన్నీ మేము దొరుకుతూనే ఉంటాం కదా మీరే అద్వైతం చదవాలి నేనేమిటి ద్వైతాన్ని జరిగేది మీరు అద్వైతం చదవాలి మీరు పండితులు చదవండి అలా కండిషన్ పెట్టుకోకండి మీరు నన్ను కారణం చేసే ప్రయత్నం చేశారు కాబట్టి నేను ఈ మాట మీకు చెప్పిన ఆయన రాఘవే ఇది ఒక రాఘవ వచ్చింది సో కత్ర అంటే ఆ సందర్భము అట్లా ఉండదు అని తెలుగు అనువాదం చూసారా ఖత్ర అంటే అక్కడ అక్క కంటే ఎక్కడ డైమండ్ పాయింట్ దగ్గర లేకపోతే అనువాళ్ళు ఉన్నా అంటే సత్ర అంటే సప్తమిక వచ్చిన సతి అంటే అక్కడ శంకర్లో ఆ సందర్భాన్ని అలా ఉండనివ్వండి ఇప్పుడు మీరేమంటున్నారు ఏ పరమాత్మని పృథివీ తెలియడు అంటున్నారు ఏ పరమాత్మను సకల ప్రాణులు తెలియవు అని అంటున్నారు దీని వచ్చేం తెలిసింది ఋషి సకల ప్రాణులు సకల దేవతలు పరమాత్మ చేతను నియంత్రించబడుతూ ఉంటాయి వాళ్ళు తెలుసుకునేవాళ్ళు పెర్సన్స్ విజ్ఞాపారహ తెలుసుకునే పెర్సన్స్ మరియు విషయములను తెలుసుకుంటూ ఉంటారు అంటే విజ్ఞాత అంటే క్షేత్రజ్ఞానమాట ఈ దేహము నేను ఈ మనస్సు నాది ఇంద్రియములు నాది అని తెలుసుకుంటూ ఉంటారు వాడు జీవుడు అల్పులు ఆ పరమాత్మ చేత నియంత్రించబడుతూ ఉంటారు ఇంకా పరమాత్మ అన్నోని అంతా అంతర్యాని ఇది ప్రార్థం ఇప్పుడు కానీ పరమాత్మను తెలుసుకోలేదు అగ్ని అన్నీ తెలుసుకుంటాడు పరమాత్మను తెలుసుకోలేదు సకల ప్రాణులు అన్నీ తెలుసుకుంటాయి పరమాత్మను తెలుసుకోలేదు అంటే ఇవన్నీ అల్పజ్ఞములు తెలుసుకునే స్వభావము కలిగిన క్షేత్రజ్ఞులు వాళ్ళకి క్షేత్రజ్ఞులంటే జీవులని వాళ్ళ సిద్ధాంతం పరమాత్మ వే అన్య సెపరేట్ ఆయన నియామకుడు నీవు నియంత్రించబడేవాడి ఆ భాషలో ఈ భాషని మరింత దూరం కింద ఇప్పుడు ఈ భాషలో తేడా వచ్చేసింది కదా అంతర్యామి వేరు జీవుడు వేరు అనే తేడా వచ్చేసింది అంతర్యామి నియామకుడు జీవుడు నియామియుడు నియమించబడేవాడు దీన్నే ఇంకొంచెం సాగతిస్తున్నాను చూడండి నేను అంతర్యామి ఆజ్ఞ జాయి జీవుడు కైకముడు ఏమండి కాబట్టి జీవుడు పని ఒకటి కైకజ్యండి కైంకర్యానికి అర్థం ఏమొచ్చిందో తెలిసిన దేవుడు చెప్పిన పనిచేసేవాడు అనే అర్థంతో ప్రారంభమయ్యింకర కింకరో మీచంకర కంకరస్య ఫల కైంకర్యం అని కదా అంటే దేవుడు ఏ పని చెప్పి ఆ పని ఏం చేస్తాను అని అర్థం కానీ ఇప్పుడున్న అర్థమేదో తెలిసినా పుచ్చుకోవడం అని అర్థం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో చూడండి ఈ కైంకర్యం అనే మాట అక్కడ దొడకొడుతూ ఉంటాను నేను కై కైంకర్యం కైంకర్యం కైంకర్యంతో వీళ్ళేదో పెద్ద భక్తితో భక్తి వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళకి మళ్ళాగా మాటే తప్పు